అసలు ఆత్మ అంటే అది కూడా తెలుసుకోవాలి కదా ఆత్మ అంటే దేనికంటారు శంకరుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో ఆత్మహి నామ స్వరూపం ఆత్మహి చేతన వచన అని ఈ విధంగా ఆత్మ అంటే చేతనం మన యొక్క స్వరూపము ఆత్మ అంటారు ఇక మాండుక్య ఉపనిషత్తులో ఏడవ మంత్రం చెప్తుంది ఆత్మ అనగా ఏమిటి నాంత ప్రజ్ఞం బహిష్ప్రజ్ఞం నో భయతఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యాసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే సత్మా స విజ్ఞేయ అని ఈ విధంగా ఆత్మ యొక్క నిర్వచనం చేసింది నా అంతఃప్రజ్ఞం అంతఃప్రజ్ఞము కాదు అంటే తేజస్సము కాదు నా బహిష్ప్రజ్ఞం అంటే విష్ణుడు కాదు నా ఉభయత ప్రజ్ఞం అంటే జాగ్రత్త స్వప్నాల యొక్క అంతరాలం ఏదైతే మధ్యనున్నటువంటి సంధి అవస్థ ఉంటుందో అది కూడా కాదు మరి అన్నిటినీ ఒకేసారి ప్రకాశించేటువంటి ప్రజ్ఞం కూడా కాదు నా అప్రజ్ఞం తెలుసుకునేది కూడా కాదు మరియు నా ప్రజ్ఞానఘనం అంటే ప్రాజ్ఞుడు సుశుప్తి అవస్థ అభిమాని ప్రాజ్ఞుడు కూడా కాదు మరి ఎలా ఉంటుంది అంటే అదృష్టం అంటే అది అదృష్టం అంటే ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు ఇంద్రియాతీతమైనటువంటిది అవ్యవహార్యం అది శబ్దము చేత వాక్కు చేత చెప్పుటకు వీలు కానిది ఎతో వాచో నివర్త విషయం కానిది యద్వాచానభిదుతం ఏనా వాగ్లాభిద్దుతే వాక్కు విషయం కానటువంటిది అవ్యవహారం శబ్ద ప్రయోగ ప్రయోగకు వ్యవహారకయే అవ్యవహారం అంటే శబ్దము అక్కడ ప్రవృత్తి కాదు అగ్రహ్యం అంటే కర్మేంద్రియాలకు విషయం కాదు అంటే కర్మేంద్రియాల చేత గ్రహించడం యోగ్యమైనది కాదు అలక్షణం అంటే అనుమాన ప్రమాణం చేత తెలియబడేది కాదు అచింత్యం మనస్సుకు విషయం కాదు మరియు ఆ ఇది ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అని నిర్దేశించి చెప్పడానికి రాదు ఏకాత్మ ప్రత్య సారం అద్వితీయమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది సకల ప్రత్యయములు సకల వృత్తుల యొక్క సారం ఎందుకంటే అంతఃణ వృత్తం జ్ఞానత్వ ఉపచారాత అని అంటూ వివరణాచార్యులు చెప్పిన ప్రకారంగా అనేక వృత్తులు ఉదయిస్తూ ఉంటాయి ఈ వృత్తులకే జ్ఞానము అంటాం కానీ వీటన్నిటికీ ఏది స్థారం ఉన్నదో ఏది ఆధారం ఉన్నదో దేని యొక్క జ్ఞానమును తీసుకొని దేని యొక్క ప్రకాశమును తీసుకొని ఈ వృత్తులన్నీ కూడా ప్రకాశింపబడుతూ ఇతరమును ప్రకాశింపజేస్తూ ఉన్నాయో అది వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి స్వరూప జ్ఞానం మరియు ప్రపంచోపశమం దాని ఎందుకు ప్రపంచం లేదు ప్రపంచం అంటే ఇంతకు తెలుసుకున్నాం కదా మూడు శరీరాలు మరి మూడు శరీరాల యొక్క అవస్థలు మరియు మూడు శరీరాల అంతర్భూతమైనటువంటి పంచకోశాలు వాటి ధర్మాలు ఇవన్నిటిని కలిపి ప్రపంచం ఇవి కూడా ఆత్మయందు లేవు ప్రపంచ ఉపశమం ఈ ప్రపంచము ఉపశమంతో అంటే ప్రపంచ రహితమైనది తమ ఉపశమయం కాబట్టి నిష్ప్రపంచమైనటువంటి తత్వం చైతన్యం శాంతం నిష్క్రియమైనటువంటిది మరియు శివం అంటే మంగళ స్వరూపం ఆనంద స్వరూపమైనటువంటిది అద్వైతం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటిది స్వప్న సుషుల కంటే విలక్షణమై కూడా సాక్షి ఏదైతే ఉందో అది ఆత్మా అదే తెలియదగినదిజ్ఞేయ అని ఈ విధంగా మాండవికోకర్లో ఏడవ మంత్రం ఈ మూడు శరీరాల కంటే ద్రష్ట అయ్యి మూడు అవస్థలకు సాక్షి అయ్యి పంచకోశాలకు అతీతమయ్యి వాటి అన్నిటికీ అధిష్టానమై ఏ కూటస్థితి అయితేనే ఉన్నదో అది ఆత్మ అని తెలుసుకోవాలి యథా శరీర త్రితయా పరంబ్రహ్మైవే అనంటూ శ్రీ విద్యారణ్య గురుదేవులు పంచదశలో చెప్తారు ఉంజగడ్డి నుండి ఇక అంటే దారం పోగులాగా ఉన్నటువంటి ప్రతిని ఏ విధంగా యుక్తి చేత ఓపికతో నెమ్మదిగా తీయబడుతుందో అట్లా మనము మూడు శరీరాల నుండి ఆత్మను వివేకం చేస్తే వెలికి ఆ మూడు శరీరాలకు ద్రష్ట చైతన్యం ఉండదో అదే నేను అని ఈ విధంగా నిశ్చయించేసుకోవాలి ఆ మూడు శరీరాలు అంటే ఏమిటి వాటికి నేను ఏ విధంగా ద్రష్టమున్నాను అనేటువంటి విషయము మనము ఇంద్రేయకమై ద్రష్టము అనేటువంటి ప్రకరణంలో విస్తారంగా తెలుసుకుంటూ వచ్చాము ఈ విధంగా శరీర త్రితయాత్ మూడు శరీరాల నుండి ధీరై ధీర పురుషులు అంటే ఇంద్రియ నిగ్రహము మాల దోష రహితము అనేటువంటి సాధకులు చక్కగా విచారించి ఆత్మను మూడు శరీరాల నుంచి వివేకం చేసి వెలికి తీయాలి వేరు చేసి తెలుసుకోవాలి అప్పుడు ఆ మూడు శరీరాలకు ద్రష్ట అయినటువంటి మూడు శరీరాలకు భిన్నమైనటువంటి వాటికి అధిష్టానమైనటువంటి ఏ చైతన్యం అదే ఆత్మ అదే పరమాత్మ పరం బ్రహ్మయో జాయతే అతడే పరబ్రహ్మ స్వరూపుడు అయిపోతాడు అని ఈ విధంగా మూడు శరీరాల కంటే వేరుగా ఉన్నది ఆత్మ అని చెప్పబడింది జాగ్రత్త స్వప్న సుశుక్తి అది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వ సర్వబంధై ప్రముచ్చతే జాగ్రత్త స్వప్నము సుశుక్తి మూడు అవస్థలకు సాక్షి ఏదైతే ఉందో అది ఆత్మ తద్ బ్రహ్మాహమితి అదే బ్రహ్మం అని ఈ విధంగా చెప్పుకొని ముక్తు అడుగుతాడు సకల బంధముల నుండి అడుగుతాడు కాబట్టి మూడు అవస్థలకు సాక్షి అయినటువంటిది ఆత్మ మరియు పంచకోశాలకు అతీతమైనటువంటిది ఆత్మ అని కూడా మనము పూర్వము పంచకోశాతీతమై అనేటువంటి ప్రకరణంలో నాలుగవ కళలో తెలుసుకుంటూ వచ్చాం అక్కడ పంచకోశాలను వర్ణించిన పిదప్ప శిష్యుడు ఏమన్నాడు స్వామీజీ నన్ను దేహం ఉపక్రమ్య నిద్రానందాంత వస్తు మాబూ ఆత్మత్వమన్యస్థు నకించనుభూయతే పంచకోశాలు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి పంచకోశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మ కాదు అని మీరు చెప్తూ వచ్చారు కదా సరే ఇవి ఆత్మ కాకుంటే కాకుండా గాక కానీ వాటి భిన్నమైనటువంటి ఆత్మ అనేది మాకు అనుభవానికి రావడం లేదే మరి ఆత్మా ఎవరు అని ఈ విధంగా శిష్యుడు ప్రశ్నించాడు అప్పుడు గురుదేవుడు ఏమన్నా సమాధానం చెప్పాడు బాధం నిద్రాదయ సర్వేను భూయంతేన చేతర తేతను భూయంతే ఏ నమ్ ఈ ఐదు పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనాత్మ మరి వాటికంటే భిన్నంగా ఇంకొకటి వేరుగా ఆత్మ అంటూ అన్నట్టుగా మాకేం అనుభవానికి రావడం లేదన్నా ఈ ఐదు కోశాలు ఆత్మ కాదు అనేటువంటిది మాత్రం నీకు అనుభవం ఉందా ఆ ఉంది స్వామిజీ ఆ అనుభవం ఏదైతే ఉందో అదే ఆత్మనాయన ఇవన్నీ దేని చేత అనుభవం దేనికి అనుభవానికి వస్తున్నావో ఇవి అనాత్మ దృశ్యములు అని ఎవరికైతే అనుభవానికి వస్తున్నావో అతడే ఆత్మనాయనా ఆ అనుభవాన్ని ఎవరు అపలాపం చేయడానికి వస్తుంది ఎవరి సమర్థులు దాన్ని నివారించడానికి ఆ అనుభవాన్ని నిరాకరణ చేయడానికి ఎవరికి సామర్థ్యం ఉంది చెప్పు నాయన ఆ అనుభవ రూపమైనటువంటిదే ఆత్మ స్వయమేవా అనుభూతిత్వాత విద్యతే నా అనుభావ్యత అయితే స్వామీజీ ఆత్మ నాకు అనుభవానికి వస్తలేదు కదా అంటే అది అనుభవానికి వచ్చేది నాయన వచ్చేది కాదు అది అనుభవ రూపమే ఉంది అని చెప్పి స్వయమేవ అనుభూతిత్వాత విద్యతే నా అనుభావ్యత స్వయం అనుభవ రూపమై ఉన్నందువలన అది అనుభవ్యము కాదు అనుభవానికి వచ్చేది కాదు ఎందుకు అనుభవానికి రావాలంటే మళ్ళీ అక్కడ త్రిపుటి ఉండాలి ఇంద్రియాలు ఉండాలి మళ్ళీ జ్ఞాతృ జ్ఞానాంతరభావాలు అజ్ఞేయున్న అసత్త అక్కడ జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేటువంటి త్రిపుటి లేదా ఆత్మయందు కానీ త్రిపుటికి కూడా ఏది ప్రకాశిస్తుందో అది ఆత్మ అది అనుభవ కాబట్టి ఈ విధంగా పంచ మూడు శరీరాలు మూడు అవస్థలు వాటి యొక్క ధర్మాలు వాటి అన్నిటి విలక్షణమై వాటి అన్నిటికీ అధిష్టాన రూపమై సాక్షి ఏది ప్రకాశిస్తుందో అది ఆత్మ అని ఈ విధంగా తెలుసుకోవాలి ఈ మూడు శరీరాలు మూడు పంచకోశాల గురించి విస్తారంగా మనం తెలుసుకుంటూ వచ్చాము మళ్ళీ పునః పునః చేయండి ఈ విధంగా ఆత్మ యొక్క స్వరూపాన్ని నిర్వచించిన తర్వాత వ్యుత్పత్తి కూడా ఈ విధంగా చెప్పబడింది లింగ పురాణంలో ఒకటి డాష్ డెబ్బై డాష్ తొంభై ఆరు ఏమని చెప్పబడింది హెచ్చాప్నోతి యథాదత్తే యచ్ాత్తి విషయాన్ని హెచ్చాశ భావ తస్మాదాత్మీ గీయతే హెచ్చాప్నోతి ఏదైతే ఆపులు వ్యాపనే సర్వత్రా వ్యాపించి ఏదైతే ఉంటుందో యథాదత్తే సర్వము ఏది గ్రహిస్తుందో అంటే సర్వ దేహాధిక ప్రపంచం ఏదైతే ఉందో దాని అంతటికీ అధిష్టాన రూపమై ఏది ధరిస్తుందో మరియు యచార్థి విషయానిహ సమస్త విషయాలను ఏది అనుభవిస్తుందో మరియు యతాశ సంతతో భావ మరి అది ఎల్లప్పుడూ వైకాలిక అబాధ్యమై ఏది ఉంటుందో అది ఆత్మ అని ఈ విధంగా విత్పత్తి అర్థం కూడా చెప్పింది ఆప్లు వ్యాపనే అత మరియు అత గమనే అనేటువంటి మూడు ధాతువుల చేత ఆత్మ శబ్దము నిష్పన్నమవుతుంది మూడు ధాతువుల యొక్క అర్థం కూడా ఆత్మలో అనువయిస్తున్నందువలన ఆత్మ ఈ విధంగా ఉంటుంది అని లింగ పురాణము ఉత్పత్తి పక్షము తీసుకొని చెప్పింది